కాబట్టి శంకరాచార్యులతో ప్రారంభం అయింది అంటే ఆ మార్గాన్ని మనకు సునాయాసంగా సుగమం చేశారు ఇటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఈ మార్గాన్ని సుస్థిరం చేయడానికి అందరికి అర్థమయ్యేలా చేయడానికి సాక్షాత్ శంకరుడే ఆవిర్భవిస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా అక్కడే తెలియజేయబడింది ప్లీజ్ నెక్స్ట్ నమ సహస్రాక్ష సహస్రాక్ష అంటే వెయ్యి కలుగు వెయ్యి అంటే ఇంత ముందు మీరు చెప్పాను అనంతమని కాబట్టి అనంతం ఆయన కళ్ళు అన్ని చోట ఉన్నాయి శృతిమల్ లోకే సర్వం ఆవృత్య కాబట్టి వెయ్యి కలు కనులు కలిగినటువంటి వాడు గనక సహస్రాక్షుడు అన్నామనుకోండి వెయ్యి కళ్ళు ఇంద్రుడి కూడా ఉండే శాపంలో అర్థమవుతుంది అహల్యాషాఫ్ విమోచనంలో కానీ ఇది అది కాదు ఇది ఇక్కడ వెయ్యి సహస్రం అంటే అనంతమని అర్థం దాని అర్థం ఏంటి అన్ని కళ్ళు ఎట్లా కలిగి ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి గనక సర్వత పాణిపాదం తర్వతోక్షి శిరోముఖం సర్వత అక్షిహి ఆయన యొక్క కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి కన్ను ఎందుకుంది చూసేందుకు కోసం ఉంది అన్ని చోట్ల కళ్ళు ఉన్నాయంటేంటి ఆయనకి కనిపించకుండా నువ్వేం చేయలేవు సార్ అండర్స్టాండ్ అంటే ఏంటి బాహ్యంలో కాదు బాహ్యంలో కాదు నేను ఇక్కడ ఒక పనిచేసాను అనుకోండి అది ఆయన కనబడకుండా చేయలేను ఎందుకంటే ఆయన కన్ను ఇక్కడే ఉంది నన్ను నేను లోపలేదన్న ఆలోచన చేశాననుకోండి దాన్ని కూడా చూస్తున్నాడు అంత అంతంగంలో ఎందుకో తెలుసా అక్కడ కూడా ఆయన కన్నుంది లోపలే కాదు అంతర్బహిష్యత సర్వం లోపలా బయట అంతటా కూడాను దర్శించేటువంటి వాడు అందువల్ల సర్వతోక్షి శిరోముఖం ఇక్కడ సహస్రాక్షయ అంటే ఇది కూడా మీరు ఒక శాస్త్రం ఇట్లా అర్థం చేసుకోవాలి సహస్రాక్షాయ అంటే వెయ్యి కర్ణులు కలిగిన అనే కాదు వెయ్యి చేతులు కలిగిన అర్థం వెయ్యి కాళ్ళు కలిగిన అర్థం అది ఉపలక్షణం ఒకటి ఒక లక్షణం చెప్తే ఒక ఇంద్రియానికి లక్షణం చెప్తే ఇక అన్నీ అని అర్థం అనంతమైనటువంటి ముక్కులు కలిగిన అర్థం ఎందుకో తెలుసా మీ ఇంట్లో నైవేద్యం పెడతావు ఉప్మా అంటాడు మా ఇంట్లో పెట్టింది ఎవరు మళ్ళీ మీ ఇంట్లో ఆయన ముక్కు ఉండిపోతే నేను పాయసం పెట్టాను ఇక్కడ దీన్ని ఆగ్రహించేది ఆయనే కాబట్టి ఇక్కడ కూడా ఉంది ఆయన ముక్కు అది అర్థం అవుతుంది కాబట్టి ఒకటి చెబితే ఉపలక్షణం కన్ను మాత్రమే ఉందంటే కన్ను కాదు సమస్తం అంటే అన్ని చోట్ల తానే సర్వవ్యాపకమై ఉన్నాడు ఇది ఉపలక్షణం కాబట్టి ఆయనకి తెలియకుండా ఏది జరిగేందుకు అవకాశం లేదు అంటే ఏమిటి తనర్థం అన్ని ఆయనకి తెలుసు అర్థం అన్ని ఎందుకు ఆయన తెలుసు అంతటా ఉండాడు గనక కాబట్టి నువ్వేం చేసినా తెలుసు ఇంకొకరు చేసినా తెలుసు సృష్టిలో జరిగేది ప్రతిదీ తెలుసు సర్వం తెలుసు సర్వజ్ఞ అర్థతుందా ఇప్పుడు ఇది ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వం సహస్రాక్షన్వాని ధనుషిస్మై శతధన్వనే నమ ఎవరికైతే వందలాది వేలాది ఆయుధాలు కలిగి ఉండాడో శతధన్వనే ఒక ధనుస్సు కాదు మనం బాణాలు ఎత్తుకొని పోయినామంటే మన ధనుసు మనం పట్టుకుంటే బాణాలు ఇంకోటి పట్టుకోవాలి లేకపోతే బాణాలు మనం పట్టుకుంటే ధనుసు ఇంకోటి పట్టుకోవాలి అట్లా మనం పోయేది పూర్వ రోజుల్లో కూడా అంతే కదా మాస్టర్లు దసరా పండుగ వచ్చినప్పుడు అయ్యవాళ్ళకు దాలు ఆహారు అరహారు పిల్ల వాళ్ళకు పప్పు బిల్లాలని మనల్ని పట్టుకుపోతే బాణాలు ఎత్తుకొని పోయేది మనం ధనుడు పాడాలి మనం పట్టుకొని ఉంటాం పాటలు పాడతా ఆయన డబ్బులు ఇస్తా ఇది జోబులు చేసుకుంటాం ఒక్కటి మనం పోయినాం సరేనా శతన్వేన చ అనంతాని ధన్వాని అది ఇక్కడ శత అంటే వందాని కాదు అక్కడ సహస్ర అంటే వెయ్యిని కాదు అనంతాని ధన్వాని ధనూంషిహ తస్మై ఎవరికైతే అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయో ఎందుకో తెలుసా ఎవరి పాప ఫలితానికి ఏ మనం చూచాం కదా మొదటి అనువాకం అంతా అదే కదా కాబట్టి ఎవరెవరికి ఏ పాప ఫలితం ఇవ్వాలనో ఆ ధనుసుని ఎక్కుపెట్టి శరప్రయోగం చేసేటువంటి వాడు కనుక రకరకాలైనటువంటివి కాబట్టి ఈ ఆయుధాలనేవి శిక్షణకి రక్షణకి ఒక్కొక్కరిని రక్షించడానికి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్కరిని శిక్షించడానికి ఒక్కొక్క ఆయుధం పాపం చేసిన వాడిని శిక్షించడానికి రకరకాలైనటువంటి ఆయుధాలు ఒకటే ఆయుధం సరిపోదు ఇప్పుడు రక్షించాలనుకోండి ఉదాహరణకి చెప్తాను మన ఖడ్గం అది బాణం ఉంది బాగుంది మన ఇల్లు తగలబడుతుంది నమో భవాయ రుద్రాయోన రుద్రాయ నమో రుద్రాయ నమ ఈ దుఃఖాన్ని పోగొటవన్ని వచ్చేసాడు అనుకోండి వచ్చి ఆ ధనుర్బాణాలు తీసుకొచ్చి కట్కం తీసుకొని వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు కత్తిని తీసుకొని పోయి ఆ మొత్తం అగ్నిని అంతా లేకుండా చేయాలండి ఏమన్నా అది సూక్ష్మైపోయాయి అది స్థూలమైపోయాయి కాబట్టి ఆ పదలైతే రావచ్చు కాని ఆపదలకి ఒకే టైప్ ఆఫ్ ఆయుధాలని ఉపయోగించడానికి లేదు ఇప్పుడు నీళ్లు పొంగి వచ్చేస్తాను అది వరద గోదావరి పొంగింది ఆర్యాపురం కొట్టుకుపోతా ఉంది అప్పుడు ఏం చేయాలి అప్పుడు కట్గం అనుకోండి ఏమిటా ఇది ఖడ్గం ఏంటి అది అదంతా ఎవాపరేట్ అయిపోవాలి ఏం చేస్తే అవుతుంది దానికి సంబంధించిన ఆయుధం ఉండాలి కాబట్టి విపరీతంగా గాలి వస్తానది దాన్ని మనం ఏం చేయలేం ఇప్పుడు అగ్ని ఎత్తుకొని వచ్చాడు అనుకోండి అగ్నియాస్త్రం ఉపయోగం లేదు అదే గనక అగ్ని వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాయువ్యాస్త్రం ఎత్తుకొని వచ్చాడు ఇంకా ఎక్కువైపోతుంది అప్పుడు వరుణ వరుణుడు సంబంధించిన అస్త్రం తీసుకుని వారణాస్త్రం తీసుకుని రావాలి అప్పుడు దానివల్ల చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది వారుణాస్త్రం పేరేంటి తగలబడిన తర్వాత వచ్చేటువంటి ఫైర్ ఇంజిన్ తర్వాత అదే ఆకాశం ఉంది ఆకాశాన్ని నీళ్లు పోసి ఆకాశాన్ని ఏమన్నా దగ్ధం చేయగలమా ఆ అవకాశం ఏమైనా ఉందే కాబట్టి ఏ రూపంలో రక్షించాలనుకుంటాడో తత్సంబంధమైనటువంటి ఆయుధాలు ఉండాలి గనక ఎన్ని రకాలైన బాధలున్నాయో బాధలు పడడం మనకు తెలుసు పాప ఫలితాలని వాటిని పోగొట్టాలని ఆయనకే తెలుసు గనక అయ్యా నీ అంబుల పొదిలో ఇషదిహి నీ అంబుల పొదిలో కావలసిన ఉన్నాయి రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఎప్పుడు ఏది ప్రయోగిస్తావో తెలియదు అందువల్ల పొంగుతూ ఉంటాం పార్టీ పుట్టుకొచ్చిందంటాం దాంట్లో ముస్లాం బట్టి నలుగురు విడిపోతారు అప్పుడు అబ్బాయి అర్థమైందే కాబట్టి ఎలక్షన్ లో నీ ఆయుధాలు అన్ని చూస్తూ ఉంటాం మేము కామ్గా ఉండి ఒక్కొక్కరి మీద ఎటువంటి ఆయుధాలు ప్రయోగిస్తావో రక్షించే ఆయుధాలు కొన్ని శిక్షించే ఆయుధాలు కొన్ని కాబట్టి శతన్వనే చమో గిరిష్ఠాయ గిరిశాయచ గిరి సైనాథ్ అయ్యా కొండ మీద ఉండేటువంటి వాడికి నమస్కారం అట్లాగే సిపి విష్ఠాయచ అంటే సిపి అనేటువంటి శబ్దం కిరణాలని అర్థం కిరణము కిరణములు బొత్ సింగులర్ అండ్ ఫ్లోరల్ అది సరేనా సిపి విష్ఠాయచ తన కిరణాల ద్వారా అంతటిని కూడాను వ్యాపించి ఉండేటువంటి వాడు ఇప్పుడు సూర్యుడు ఎక్కడో ఉండడు ఆకాశంలో ఆయన కిరణాలు సమస్తంలో వ్యాపించుంటే సూర్యుడు వ్యాపించి ఉన్నట్లే ఆ విధంగా ప్లీజ్ గిరిశాయచ చూడండి గిరిశాయ గిరి అంటే పర్వతం గిరిశాయ గిరిశైనాథ్ అంటే పర్వతంలో ఉండేటువంటి వాడు అంటే కైలాస పర్వతంలో ఉండేటువంటి వాడు అని అర్థం గిరి అనేటువంటి మాటకి పురి అనే అర్థం కూడా ఉంది పురి శైనాథ్ గిరిశైనాథ్ అంటే గిరి అంటే దేహం అని కూడా అర్థం కాబట్టి దేహంలో కూడా ఉండేటువంటి వాడు అని అర్థం గిరిశైనాథ్ కాబట్టి ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ ఈ దేహం ఉందో సరేనా అంటే స్థావరం జంగమం అట్లా తీసుకున్నాం అనుకుంటే గిరి పర్వతం కదలదు ఈ దేహం కదులుతుంది కాబట్టి కదలని వాటిలో స్థావరంగా ఉండేటువంటి వాటిలో కదిలేటువంటి జంగమాల్లో ప్రాణుల్లో అంతటా కూడాను నీవే ఉన్నావు కాబట్టి ఆ యొక్క కొండ అంత దివ్యంగా ప్రకాశిస్తూ ఆ వైభవం నీదే ఎందుకని సత్తా నీవే కాబట్టి మేము ఇలా తిరుగుతున్నాం ప్రాణులు ఇలా తిరుగుతూ ఉన్నాం అంటే మాలో సత్తాస్ఫూర్తి నివే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి వేదాంతంలో చూచేదాని బట్టే చూచేదే చూడబడేదానికి మూలం అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ ఏదైతే చూస్తూ ఉందో చూచే వస్తువే చూడబడే వస్తువుకి మూలం ఇప్పుడు ఇది ఉంది అని నేను చెప్పానంటే ఇది చూడబడుతుంది అని అర్థం ఇది ఉన్నట్లుగా ఆధారం ఏంటంటే చూసేవాడిని నేనుంటేనే ఇది ఉండేది లేకపోతే ఉండే అవకాశం లేని లేదు సరేనా చూడబడేది ఏదైనా సరే చూచే వస్తువే చూడబడేటువంటి దానికి ఆధారము మూలము ఈ జగత్త అంతా నీకు కనిపిస్తూ ఉందంటే చూచేవాడి నువ్వు ఎట్లా ఉండవు నీవు జ్ఞానపూరితంగా ఉండవు గనక లేకపోతే అది ఉన్నట్టుగా నీకు తెలియదు ఇదేమిటి స్ఫురత్ నువ్వు ఉన్నావు జ్ఞానపూరితంగా ఉన్నావు ఉండడం అనేటువంటిది సత్తా జ్ఞానపూరితంగా ఉండడం అనేటువంటిది స్ఫురణ సత్తా స్ఫూర్తి ప్రధానైన కాబట్టి నీలో సత్తా ఉంది నీలో జ్ఞానం ఉంది కాబట్టి అది ఉన్నట్టు తెలుస్తుంది అది ఉన్నదనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది ప్రియా కాబట్టి ఇది వ్యాపకమైపోతూ ఉంది కనుక నాలో ఉండేటువంటి జ్ఞానమే ఇది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది ఈశ్వర చైతన్యమే గనక సూర్యుని యొక్క కిరణాలు ఏ విధంగా ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయో అట్లాగే ఈ స్ఫూర్తి సత్తా స్పరణ స్ఫురణ ఏదేదైతే ఉందో సమస్తంలో వ్యాపించి ఉంది కాబట్టి అంతర్యామి క్షేత్రజ్ఞ అంతర్యామి సర్వాంతర్యామి అన్నిట్లు కూడా ఉండేటువంటి వాడు తానే అలా ఉండడం వల్లనే ఇది ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి నీకు ఏది ఉన్నట్లు తెలిసిన సపోజ్ నేను చెప్పేటువంటి ఉపన్యాసం నీకు అర్థమైంది ఇలా అర్థం కావడానికి నీళ్ళు ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు సంబంధించింది ఎందుకని చైతన్యమే గాని జడం కాదు గనక దేహానికి సంబంధించింది కాదు గనక కాబట్టి గిరిశాయచ సిపివిష్ఠాయచ కాబట్టి సర్వం వ్యాపునోతి ఎలాగో స్వకిరణైహితి తన కిరణాల ద్వారానే సమస్తంలో వ్యాపించి ఉండేవాడు కాబట్టి తన చైతన్య ద్వారానే సమస్తంలో వ్యాపించి ఉండేవాడు నీ కలలో ఉండేటువంటి అనేకమైనటువంటి రూపాలన్నీ కూడా నీకు తెలుస్తున్నాయో తెలుసా ఆ కలలో ఉండే అన్ని రూపాలను వ్యాపించి ఉండవు గనక జ్ఞానపూరితంగా అట్లాగే ఈ సమస్తమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో అది కేవలం జ్ఞాన కిరణాల ద్వారానే తెలుస్తూ ఉంది గనక ఆయన సిపి అంటే ఈ స్ఫురణే జగత్తుకు కారణం ఈ జ్ఞానమే జగత్తుకు కారణం ఈ జ్ఞానం నేను జగత్తు ఉంది అని నాకు తెలుస్తూ ఉంది ఆ స్ఫురణ ఏదో అది ఈశ్వర స్ఫురణ ఎలిమినేషన్ జ్ఞానం జ్ఞాన ప్రకాశం అది కేవలం స్వామికి సంబంధించింది నెక్స్ట్ మాయ చేతికర్త మీ అది కాబట్టి అంటే మేఘాల రూపంలో ఉండి మనకు వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన వర్షం ఇస్తేనే మనకు అన్ని పండుతూ ఉన్నాయి మనకు ఆహార ధాన్యాలన్నీ కూడా లభ్యమవుతూ ఉన్నాయి ఈ విధంగా మనల్ని స్థితికర్త ఇంకా చెబితే మనం చూసినట్టుగా ఆదిత్యుల్లో ఉండేటువంటి వాడు సూర్యుడులో ఉన్నాడు గనక అక్కడి నుంచి కూడాను మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎందుకంటే సూర్యుడు లేకపోతే మనకు వర్షాలు వచ్చేటువంటి అవకాశం లేదు అందుకని ఆ మేఘాలు తయారయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మేఘాల రూపంలో ఉండి ఎందుకని సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవే బాణాలు సరేనా వాటి వల్ల మేఘాలు తయారవుతున్నాయి ఈ మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి మేఘాలు వర్షించినప్పుడు మనకు ధాన్యమంతా కూడా లభ్యమవుతా ఉంది ఆహార పదార్థాలు కూడా లభ్యమవుతున్నాయి దీనికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడిగా తెలుస్తున్నాడు ఆ సూర్యుని ప్రకాశింపజేసేటువంటి సత్తా స్ఫురణ రెండు కూడా పరమేశ్వరుడు అయి ఉండడం వల్ల ఈ విధంగా మన యొక్క కోరికలన్నీ ఈడేరుస్తూ ఉన్నాడు మేడుష్టమాయమతే కాబట్టి బాణాలు ఇక్కడ ఇసుమతే బాణములు కలిగినటువంటి వాడు ఇదేంటి స్వామీజీ అయ్యా దాని ద్వారా మనకు స్థితి భోజనం బాణాలు సంహరించడానికి గనక ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉన్నా ఒక రోజుకి పోవాల్సిందే సంహారకర్త సంహారకర్త అంతే కలి స్థితి సంహారం రెండు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని రూపాల్లో ఎక్కడున్నా స బ్రహ్మ స హరిహి సేంద్ర సోక్షర పరమహస్వరాట్ ఎక్కడది కైవెల్ ఉపనిషిద్దా కాబట్టి ఉన్నటువంటి వాడు తానే కాబట్టి అలా ఉన్నటువంటి పరమేశ్వరుడే సేంద్ర సహ ఆ ఇంద్రుడు తానే సోక్ష చివరికి వచ్చి అక్షర స్వరూపం తానే కాబట్టి ఇటువంటి ఈశ్వరుడు వల్లనే ఆయన యొక్క సర్వవ్యాపకత్వం వల్లనే ఆయన యొక్క దివ్యమైనటువంటి సత్తా స్ఫూర్తి అంతగా వ్యాపించి ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అటువంటి వాడికి నమస్కారం నమో హ్రస్వామ నమస్కారం ఇంతవరకు వచ్చామంటే చూడండి శ్రీనా ఈ ప్రపంచంలో కనిపించేటి అంతా దూచాం ఆ శక్తి అంతా దూచాం నిన్న సర్వశక్తి మొత్తం ఇప్పుడు చూస్తున్నాం ఏంటిది ఇక్కడ అంతకు ముందు నేను వచ్చిన తర్వాత ఓకే పరమాత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క శక్తి జ్ఞానం అంతా కనపడుతుంది తల్లి గర్భంలో ఉండేటప్పుడు నమో హ్రస్వాయచన్నవాడు సార్ చిన్నవాడు ఎనిమిదో నెల తొమ్మిదో నెల గర్భంలో చిన్నవాడు కదా హ్రస్వాయచ చాలా చిన్నవాడు పుట్టిన తర్వాత వామనాయచ చిన్న పాదాలు కలిగినవాడు కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడాను ఉన్నది పరమాత్మే గనక అక్కడ ఇద్దరికొకేసారి నమస్కరించే అవకాశం ఉంది అందుకని పైకి చెప్పకపోయినా చాలా మంది సన్యాసులు కూడాను ఎవరైనా గర్భవతులు కనపడితే వాళ్ళ మనసులో నమస్కరిస్తూ ఉంటారు ఎందుకని ఇద్దరికి ఒకేసారి నమస్కరించేటువంటి భాగ్యం ఇక్కడే లేదు స్వామిజీ అరే పెడి పెట్ట అది కూడా తమాషకేస్తారండి ఇట్లా పెట్టి నా అది లేదు నేను ఎప్పుడే ఇట్లా తీసుకొని అశ్వత్లో భీమా తీసుకొని అసలు వీళ్ళే పెడతాడు మూడు ఇక్కడ ఆశీర్వాదం అర్థమవుతుంది కాబట్టి అక్కడ తల్లి గర్భంలో బిడ్డ మమైక్యమై ఉంది ఇక్కడ ఎదురు కూర్చొని ఉన్నారు అయినా వాళ్ళు ఒకరు కాదు అందుకే మనం వాళ్ళిద్దరూ ఒకటి అయితే మూడేందుకే ఎంతవరకు సినిమా సరేనా ఇప్పుడు సినిమాలో ఒక రాముడి క్యారెక్టర్ వేసినప్పుడు ఎట్లాగైతే రాముడు కాడు ముసినంత మాత్రం అసలు ముడి మంచిదిగా. ముడితో ఎప్పుడు చిడి. ఎందుకని ముడేసి తర్వాత వడివడిగా నడవలేరు అర్థమవుతుంది కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు చిన్నవాడు హ్రస్వాయ పుట్టిన తర్వాత వామనాయ ప్రతిది ఇది ఒక బిడ్డకే కాదు ఇది చూడండి బీజురో జగదిదం ప్రాంగ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ వైచిత్ర చిత్రీకృతం దశాంస్ చూచినప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఒక బీజం ఉంటుంది ఒక విత్తనం అది తీసుకెళ్ళి మనం భూమిలో నాటినప్పుడు ఎట్లా ఉంటది అది ఇక్కడ లోపల ఉంటది చిన్నది విత్తనం సరేనా ఆ తరువాత మొక్కొస్తుంది చూచారా అప్పుడు వామనాయచ ప్రతిది కాబట్టి అంతకు పూర్వం ఇది ఎక్కడ ఉండిందండి ఈ చెట్టు ఈ మొక్క అదిగో దాంట్లోనే ఉండింది ఆయన ఏదైతే చిన్నదో దాంట్లోనే ఉండింది చిన్ని పాదాలతో కదిలి వచ్చింది ప్రతి ఒక్కటంతే కాబట్టి ఈ సృష్టి ఇవన్నీ ఎక్కడ చూచినా సరే మనం ఒక ట్రీ చూచామని అది బ్రహ్మాండమైన తర్వాత చిన్న పిల్లవాడు ఉంటాడు ఇదే చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు కాబట్టి చిన్నప్పుడు హ్రస్వాయ పెద్దవాడైతే పెద్దవాడు ఇట్లా ప్రతిది కూడాను ఎక్స్పెన్షన్ కాబట్టిస్తరిస్తూ ఉంది ఈ విస్తరించే లక్షణం ఏదైతే ఉందో ఇది సర్వాంతర్యామిత్వం సర్వ వ్యాపకత్వం దాంట్లో ఉండి సమస్తంలో వ్యాపిస్తూ సర్వ వ్యాపకత్వం ఆల్పర్వేడి నమో బృహతే బృహతే అంటే చాలా పెద్ద రూపం కలిగినటువంటి వాడిని బృహతే బృహత్ బృహి పెద్ద బృహి అనేటువంటి ధాతు బృహత్ అట్లా వచ్చింది బ్రహ్మ శబ్దం కూడా పెద్దవాడని కాబట్టి బృహతే అంటే బృహత్వం చాలా పెద్దది అర్థం సరేనా ఇది అంటే అనంతం అని అర్థం ఎప్పుడైతే పెద్దది అన్నావో ఎంత పెద్దది అని ఆలోచించినట్లయితే అనంతమైనది అని అర్థం అటువంటి కబటి పెద్దవాడు అంటే అనంతమైనటువంటి వాడు వర్షీయ సేచా వర్షీయ సేత అంటే మంచి సుగుణ సంపద కలిగినటువంటి వాడు అర్థం ఇవి భగవంతుడిలో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇప్పుడు ఆ భగవాన్ శబ్దానికి కూడా సరిపోతాది ఇది భగ అస్య అస్థితి భగవాన్ ఏదైతే ఉందో ఏంటది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్వ శ్రేయ జ్ఞాన వైరాగ్య ఏదో చెప్పడు మందిలో పర్లేదు అట్లా అవి కూడా ఆరు సరేనా కాబట్టి భగవంతుల్లో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇప్పుడు సృష్టి చేశాడండి అంతకన్నా కళ్యాణ గుణం ఏమన్నా ఉందా చెప్పండి ఇప్పుడు ఏదో కొత్త కంప్యూటర్ సార్ అది సృష్టి సార్ అది సృష్టి సార్ తమరు కనిపెట్టింది ఏమి తెలుసుకున్నారు సార్ ఇది తెలిస్తే జ్ఞానం ఎందుకో తెలుసా నేను ఏదైతే కనిపెట్టానో ఆ జ్ఞానం నాతోనే గనక స్టార్ట్ అయితే నేను సృష్టికర్త అవుతాను ఆ జ్ఞానం ఇంకొకటి ఉండింది అనుకోండి ముందుగా అప్పుడు అంటే నీ కంప్యూటర్ జ్ఞానం ఈశ్వరుడు లేదంటావా ఆయనకుంది మరి తమరెవరు సార్ ఆయన అసలు నేను నకిలీ అర్థమవుతుంది ఇప్పుడు అట్లా కాబట్టి ప్రతి విషయంలో ఈ సృష్టి నువ్వు ఏది తయారు చేసినా పరమాత్మ మొదట మోడల్ చేసి పెట్టాడు దాన్ని నువ్వు చేసుకుంటూ పోతున్నావు దాని ఎంత అన్వేషిస్తూ ఉన్నావు తెలుసుకుంటూ ఉన్నావు కాబట్టి సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా మంగళ కార్యాలే వాటితో పాటుగా కర్మ ఫలితాలు ఇవ్వడం ఎవరెవరికి ఏ కర్మ ఫలితాలు ఇవ్వాలా ఎటువంటిది ఎటువంటి మంగళకరమైనటువంటి వ్యవహారం చూడండి ఈ సృష్టి మందిరంలో ఇంతమంది ఉండరు మనిషిన బోలిన మనిషి ఎవరైనా ఉండారు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఇది ధ్యానం చేస్తామనిపిస్తుంటది ధ్యాన వస్తువుగా కనపడుతుంది ప్రేక్షకులు కూడా శ్రోతలు కూడా ఇలా చూసామనుకోండి ఒకరున్నట్టు ఒకరు లేరు ఒకరి హెయిర్ స్టైల్ ఒకరి హెయిర్ స్టైల్ కాదు ఒకరు ముక్కు మరొకరు ముక్కు కాదు ఒకరి వాయిస్ మరొకరు వాయిస్ కాదు ఒకరి కళ్ళు ఒకరు ఏంటి అసలు ఇన్ని కోట్ల జనం ఉంటే ఒకరు అంటే ఎవరెవరికి ఎట్లా ఉండాలి ఆ విధంగా వాళ్ళ కర్మ ఫలితాలు ఈ దేహాలు కూడా ప్రారంభ ఫలాలు కదా అది ఇచ్చాడు అని అంటే సరే ఎంత కాబట్టి బృహతేఛ వర్షీయ అటువంటి అన్నీ కూడాను కళ్యాణ గుణాలు కళ్యాణు లయ్య కూడా స్వామిజీ నశంపు కూడా కళ్యాణ గుణం అవును అది కూడా కళ్యాణ గుణమే ఎందుకో తెలుసా అసలు లయ లేకపోతే అసలు ప్రపంచమే లేదు అందువల్ల మహాకల్యాణ గుణం అదే సృష్టి కంటే కూడా అన్నాడు ఇప్పుడు పుట్టినోళ్ళు అంతా ఆయన ఏదో ఎంతమంది సృష్టించాడు ఆయన సృష్టించాడు వదిలేశాడు తర్వాత సృష్టించే శక్తి మనకిచ్చాడు మనం సృష్టించుకుంటా పోయి దానివల్ల కొత్త కొత్త పథకాలు ఫ్యామిలీ ప్లానింగ్ అవి వచ్చాయి ఇప్పుడు ఇలాగే పెరిగిపోయి అది మనకే కాదు పాములకిచ్చాడు తేళ్లకు ఇచ్చాడు సమదృష్టిగా వినవాడు సమూహం సర్వభూతేషు మమే ద్వేషేస్తే నా ప్రియ నాకు వీళ్ళ ప్రియులు కాదు వాళ్ళ ద్వేషం కాదు అందరూ సమానంగా ఇచ్చాను ఇప్పుడు తేళ్ళు కొన్ని లక్షలు పాములు కొన్ని కోట్లు సరేనా ఈ విధంగా తయారైపోయి అసలు అప్పుడు ఏముంటా చెప్పండి ఇప్పుడంటే స్థలం ఉంది కనుక నడిచిపోతా ఉన్నాం నడిచి వస్తున్నాం పుట్టినోళ్ళందరూ చావకుండా ఇక్కడే ఉంటే వీళ్ళకి ఆహారం కావడానికి దున్నడానికి భూమి అని ఏదైనా బట్టతలు ఉండేవాళ్ళం భూమి ఎట్లాగూ లేదు కదా బట్టత ఉండేవాళ్ళు తప్ప ఇంకొక అర్గమే నాకు అనిపిస్తుంది కాబట్టి హే భగవాన్ పుట్టించావు ఎవరెవరి కర్మఫలాలు వాళ్ళకి ఇస్తున్నావు వాళ్ళ బటుకు పోతున్నావు అవి దాటిపాటుగా తేళ్ళు గీడు అవన్నీ కూడా పోతున్నాయి కానీ మాత్రం తిరగలుగుతున్నావు అవన్నీ అనుకున్నావు ఒక్క దోమ చచ్చిపోకుండా ఉన్నది పెద్ద పెద్ద అవసరం లేమీజీ ఏం చెప్పు నేను ఆల్అౌట్ తెచ్చి పెడతా లేదా సావింకా ఇంకా ఆల్అౌట్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ కూడా దోమలే ఉండే అందువల్ల లై అనేది ఏదో ఆ పరమేశ్వరుడు అందుకని ఆయన మంగళకర శివ అయ్యా నువ్వు మంగళకరుడు ఆయన ఇది చేయబట్టే బ్రతుకుతున్నాం లేకపోతే లేదు నమో వృద్ధాయ సమృద్ధ నేచ వృద్ధుడికి నమస్కారం ముసలాయనికి నమస్కారం అట్లాగే సం వృద్ధ్వనేచ వేదముల చేత దేవతల చేత స్థుతింపబడేటువంటి పరమేశ్వరుడికి నమస్కారం సరేనా వృద్ధాయ వృద్ధత్వం అంటే పెద్దవాడని అర్థం ఏజ్లో వృద్ధత్వం అంటే వృద్ధాప్యం కాదు నేను చెప్పేది అది మళ్ళీ అది వృద్ధాశ్రమానికి సంబంధించింది సరేనా ముసలవాడని కాదు వృద్ధుడంటే అందరికన్నా ముందున్నవాడు ఎందుకని సృష్టికి పూర్వమే తను కనుక సదేవస్వామి ఏదో గ్రాసి ఏకమే అద్వితీయం బ్రహ్మ కాబట్టి అంతకన్నా సనాతనుడు పురాతనుడు అంత ఏజ్ కలిగిన వాడు వృద్ధుడు అని అర్థం లేదు వృద్ధత్వం అంటే అది కాదు ఇంకోటి ఏంటంటే వృద్ధత్వం ఇది ఇంకోటి ప్లీజ్ వృద్ధాయా పెద్ద వయసు కలిగినవాడు కదా అంటే ఏమిటి దాని అర్థం పెద్ద వయసు కలిగిన వాడిని పూజనీయులు ఆదరణీయులు కదా కదా ఇప్పుడు ఇంట్లో నానొస్తాని మనం లేచి నిలబడతాం ఎందుకని ఆయన పెద్ద గనక పెద్ద ఆయనంటే ఏంటి ఒక నాన్న పుట్టి ఉండొచ్చు వీడు పొడుగ్గా ఉండొచ్చు అయినా కూడా నాన్న రాగానే వీడు లేవాలా నేను పొడుగ్గా ఉన్నాను నేను పెద్ద నువ్వు పొడుగు శరీరం అయ్యా నీకన్నా ముందు ఆయన పుట్టినాడు గనక ఆయనకి ఇది మన సంప్రదాయం అర్థం అవుతుంది ఎప్పుడు వృద్ధాయా కాబట్టి నానొస్తానే అమ్మ లేస్తుంది అమ్మ వచ్చిందనుకోండి అక్కలేస్తుంది హక్కు వచ్చిందనుకోండి మనం లేస్తాం ఈ సంప్రదాయం నేను చెప్పేది మీరు లేవద్దు పూర్వం ఉన్నాయి చెప్తాను నేను ఇప్పుడు పెద్ద పెళ్లి అయింది సరేనా కోడలు వస్తుంది పెద్ద కోడలు చిన్న కోడలు వచ్చిందనుకోండి అంతవరకు అత్త వస్తే పెద్ద కోడలు లేస్తుంది ఆ తర్వాత చిన్న కోడలు లేస్తుంటది పెద్ద కోడలు వస్తే ఎందుకంటే అక్క కలిహికామాక్షి ప్రయాణం ఇప్పుడు కాబట్టి పెద్దల్ని గౌరవించేది కనుక ఎప్పుడైతే వృద్ధాయో అని అన్నావో పరమేశ్వరుణ్ణి ఇంకా ఆయన అందరికన్నా వయసులో పెద్దవాడు ఎందుకంటే మొదటి వాడు ఆద్యుడు కనుక ఆద్య పురుషుడు కనుక ఆది శివుడు మహాదేవుడు కనుక మనం పూజనీయమైనటువంటి వాడు అనేటువంటిది అర్థం సమృద్ధి దేవతల చేత వేదముల చేత ప్రస్తుతింపబడేటువంటి వాడు అంటే ఏంటి దేవతలు ఎప్పుడైతే ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారో అది పక్కన పెట్టచ్చు కాని వేదాలు స్తుతించనే అంటే మాత్రం శిరోధార్యం ఎందుకని వేదం సత్యం అందుకనే ఎవరైనా చెప్పేటప్పుడు ఏమండి ఆయన చెప్పిన మాట వినాలన్నా నువ్వు చెప్పిన మాట నేను వినాలనా ఏ నీ మాట వేదమా అంటాడు చూడండి అర్థమైంది ఇప్పుడు ఏ నీ మాట వేదమా అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ మాట వేదం కాదు గనక నేను విన్న అయితే వేదమైతే విని తీరాలి ప్రమాణం కృతి అర్థమవుతుంది ఆ విధంగా పరమాత్మ మన చేత స్థుతింపబడేటువంటి వాడు వేదం చేత స్థుతింపబడేవాడు నమో అగ్రిధమాయ కాబట్టి అగ్రే అంటే పూర్వం ఎప్పుడు సృష్టి ప్రాక్ అంటే సర్వకారణుడు ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు గనక ఆయన అగ్రే తర్వాత ప్రధమ ఇదేంటి స్వామీజీ అని కదా ఎవడైతే ఆద్యుడో ఎవడైతే ముందు ఉన్నాడో ఆయనే ప్రథముడు కాదా కాని ఇక్కడ అగ్రియాయచ ప్రధమాయచ అన్నప్పుడు సదేవ సౌమి ఏదగ్ర ఆసీత్ అగ్రి అగ్రే పూర్వం బిఫోర్ ప్రాక్ ఆ ఉన్నటువంటిది ఎవరు సృష్టి జరగక ముందు పరమేశ్వరుడే ఉన్నాడు కాని ఇంకొక తమాష ఏంటంటే హిరణ్య మన బ్రహ్మదేవుడు ఉన్నాడే ఈయన కూడా ఈ పేరు ఉంది అంటే మొట్టమొదటి వచ్చినవాడు సృష్టిలో బ్రహ్మదేవుడు తర్వాత బ్రహ్మదేవుడు తయారు చేశాడు సృష్టిని అంతా కూడా అందుకని హిరణ్య సమవర్తతాగ్రే అని ఉంది వేదంలో హిరణ్య గర్భ సమవర్తత అగ్రే కాబట్టి పూర్వం ఉన్నటువంటి వాడు హిరణ్య గర్భుడు అనేటువంటిది వస్తుంది బ్రహ్మదేవుడు అని కాదు కాదు సార్ సృష్టి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నది సదేవ సౌమి ఇది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సృష్టి చేయాలనుకునేటప్పుడు ఆ హిరణ్య గర్భుడు వచ్చాడు అక్కడి నుంచి మాయా అంత సృష్టి జరిగింది మీకు చెప్పాను నేను కఠోపరిషత్తులో కనుక అగ్రే అన్నప్పుడు పరమేశ్వరుడే గాని ఈయన కానీ కాదు సరేనా అందువల్ల ప్రధమహ అనాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకంటే ప్రధముడు బ్రహ్మదేవుడు అని మనం అనుకుంటాము బ్రహ్మదేవుడు ప్రధముడు కాదు ఆయనే ఎవరైతే అగ్రి అగ్రియ ఆయనే ప్రమ ఆశే చంతటా కూడా వ్యాపించి వాడు అజిరాయచ కదులుతూ ఉండేటువంటి వాడు అంటే గమన సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అర్థం ప్లీజ్ ఇదేంటి స్వామీజీ అంతటా ఉండేటువంటి వాడంటే సర్వాత్మకత్వం అదే సర్వవ్యాపకత్వం అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు అది ఆశవే నమహ నమహ ఆశవే బాగా అర్థం చేసుకోండి చాజి రాయచ అజిరాయచ అన్నప్పుడు ఇదేంటి స్వామీజీ అని అంటే తిరిగేవాడు కూడా తానే అంతటా తానే నిండి నిబిడీకృతమైనప్పుడు ఎట్లా కదరుతాడు కాబట్టి కదిలేటువంటి వాడు కూడా తానే నమో ఆశరా కదిలేటువంటి వాడు కూడా తానే కదలడం అంటే ఏంటి ఇప్పుడు చూడండి పరమేశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతం అయి ఉన్నాడు కదా ఇంకా కదలలేడు ఎక్కడ కదలతాడు ఆచలం ధ్రువం పనిడో అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రకం అచింత్యం కూటస్థం ఆ చలం ధ్రువం చలం లేదు కదలలేడు ఎందుకని అంతటా తానే పోయి ఉన్నాడు అని అర్థం మరి కదిలేదేంటే అని ఇదిగో చూడు అంతటా కదలకుండా తానే నిండి నిపుడీకృతం భూమి తిరుగుతూ ఉందా లేదా అది ఎవరు అది కూడా పరమేశ్వరుని యొక్క విభూతే కాబట్టి భూమి తిరగతా ఉంది కొన్ని గ్రహాలు కదులుతూ ఉన్నాయి రాణులు కదులుతూ ఉన్నాయి రాణుల్లో రక్తం కదలతా ఉంది సెల్ఫ్ కదులుతూ ఉన్నాయి చూసారా ఇదంతా కూడాను మోషన్ కదులుతూ ఉన్నది అని అర్థం ఇప్పుడు ఆకాశం కదలకుండా ఉంది ఆకాశంలో గాలిలు కదులుతున్నాయా లేదా గాలిని చూచినప్పుడు ఒక్కోసారి గాలి లేదనుకోండి మనం అంటాం బా గాలి లేదండి అంట ఉందా గాలి లేదా మరి గాలి లేదేంటి గాలి లేదండి సార్ గాలి లేకపోతే గాలి ఉంది మళ్ళీ అప్పుడు అట్లా వచ్చిందండి గాలి ఇప్పుడు వచ్చిందండి సార్ ఇంత ముందు కూడా ఉందండి గాలి ఉండి ఉన్నట్టు తెలియకుండా ఉంది ఆ గాలి కదిలినప్పుడు తెలుస్తూ ఉంది తానే కదలంది తానే నమ శీఘ్రి నమ శిఘ్రీయా శీఘ్రంగా పోయే ఉపన్యాసలో ఉంది శిఘ్రీయాయ చీభ అంటే నది శిభ అంటే నది కాబట్టి వేగంగా నడిచేటువంటి వాళ్ళలో ఎవడైతే తెలుస్తూ ఉన్నాడో అతడు అట్లాగే నదీ ప్రవాహంలో జల ప్రవాహంలో ఎవరైతే కనిపిస్తూ ఉండాడో అతను కాబట్టి శీఘ్రీ ఆయేచ శీభ్యాయచ నమస్ శీఘ్రీ వర్షాలు పడతాయి కుండపోతగా పడతా ఉంటది ఎక్కడ ఆకాశం ఎక్కడ మేఘాలు సర్వీ విడిపోతాది అంతే కదా కాబట్టి ఈ విధంగా వేగంగా ఏ వర్షం అయితే పడుతుందో ఆ వర్ష రూపంలో ఉండేటువంటి వేగంగా వచ్చిన వర్ష రూపంలో ఉండేటువంటి ఆయనే అలా పడిన తర్వాత ఆ అట్లా పోతా ఉంటాయి కదా ప్రవహిస్తూ ఉంటాయి కదా ఆ ఉదక రూపం ఉదక ప్రవాహ రూపంలో ఉండేటువంటి కూడా తానే అంటే ఇవి ఇలా పడడానికి ధర్మాలున్నాయి అవి అలా ప్రవహించడానికి ధర్మాలున్నాయి నీరు పళ్ళ మెరుగు కాబట్టి ఇట్లా ఇట్లాగే పోద్ది ఇలా పోవడం ధర్మం ఈ ధర్మ రూపంలో ఉండేటువంటి ఈశ్వర ఈశ్వరుడు ధర్మరూపంలోని ఉన్నాడు కనుక శిఘ్రయాయచ సిర్మ్యుడు ప్లీజ్ అవస్వన్యుడు అవస్వన్యాయ చూర్మ్యుడు అంటే జలతరంగాలు ప్లీజ్ జల తరంగా ఉండేటువంటి వాడు అవస్వన్యుడు అంటే తరంగాలు లేకుండా నిస్థరంగంగా ఉండేటువంటి జలధిలో ఉండేటువంటి వాడు అని అర్థం హెచ్ టూలో ఉండ రెండు హెచ్ టూ ఇప్పుడు సముద్రం దగ్గరకు వెళ్ళాం నది సముద్ర తీరానికి అక్కడ అలలు చూచారా వస్తూ ఉంటాయి ఒక్కో లోపలికి వెళితే నిస్థరంగంగా ఉంటుంది సముద్రం కదలకుండా ఉండేటువంటిది మరి ఈ కదిలేటువంటి మెల్లగా కదిలేటువంటి అలల రూపంలో ఎవడైతే తెలుస్తూ ఉన్నాడో నిస్థరంగంగా ఉండేటువంటి జలధిలో కూడా తానే ఎందుకు రెండు వాటరే అందుకని నారాయణుడు నార్ములు కలిగినటువంటి వాడు కాబట్టి నీరు నారాయణ స్వరూపం ప్లీజ్ కాబట్టి ఊర్మి ఆయచ అందువల్ల దీంట్లో ధర్మం ఉంది అయ్యా ఇక్కడ చివరిలోనే ఎందుకు ఇక్కడ కదులుతూ ఉన్నాయి అక్కడ ఎందుకు కదలడం లేదు ద డెన్సిటీ ఏంటి ఇలా చూసినప్పుడు మనం ఒక్కసారి గనక ఓషనాలజీ కనుక స్టడీ చేస్తే దాంట్లో బయటపడతాయి ఇవన్నీ కూడా అక్కడ ఎందుకు నీరు ఆ విధంగా ఉంది ఇక్కడ ఈ అలలు ఎందుకు అది ధర్మం ఆ ధర్మ రూపంలో ఉండేవాడు తానే అందుకని చెల్లి కట్ట దాటి రాదు సముద్రం కదా అది ఎందుకు అది పదం సాగరం కూడా మర్యాద ఎందుకని నువ్వు ఇలా ఉండాలి అంతే ఉంటానంత దాటి ముందుకు మాత్రం రాను ఎందుకని ఈ ధర్మం పరమేశ్వరుని యొక్క ధర్మం విశ్వంలో ఉండేటువంటి ధర్మం విశ్వనాథుని ఏర్పరచిన ధర్మం కాబట్టి నేను దాన్ని దాటి రాను దాట్స్ ఆల్ ఇది మర్యాద మ్రోతస్య కాబట్టి కేవలం సముద్రాలు పెద్ద పెద్ద నదులే కాదు చిన్న చిన్న కాలువల్లో ఉండేవాడు కూడా తానే ఎందుకని ఆ నదుల్లో ఉండేటువంటి నీరే సముద్ర జలము సముద్రంలో జలం ఈ కాలువల్లో ఉండేటువంటి జలము అంత హెచ్వో హైడ్రోజన్ ఆక్సిజ్ తప్ప ఇంకేం కాబట్టి ఆ రూపం ఏదైతే ఉందో అది అనేక రూపాల్లో మనకు తెలుస్తుండే నీటి ప్రవాహం ఉదక ప్రవాహం అది కాలువలుగా లేక నదులుగా ఉండినా లేక ఇంకొక రకంగా తెలుస్తున్నా సరోవరాలుగా ఉండినా వీటిలో ఉన్నదంతా కూడా తానే గనక ఆ రూపాన్ని చూసినప్పుడు నేను సముద్రం చూస్తేనే పరమాత్మ కాదు కాదు గంగే తవ దర్శనాన్ముక్తిహి కాస్త పూర్వక రోజుల్లో మనవాళ్ళు అంటే ఆ గ్లాసు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి అలా మంచినీళ్ళు ఇస్తానే అలా కంటి కాదు అట్లా తాగేవాళ్ళు ఎందుకని గంగే తవ దర్శనాన్ముక్తిహి అంత భావం మీద ఆధారపడింది కాబట్టి గంగని చూచి భగవతిగా దర్శించడానికి కాశికే పోవాలంటే ఎట్లా చెప్పు అందరూ కాశీలో చేరితే ఇంకా స్థలం ఎక్కడ ఉంటుంది మళ్ళీ మసీదు ఉండేవాడిని వీళ్ళు వాళ్ళు అందరూ అక్కడ చేరితే స్థలం ఎక్కడ ఉంటుంది ఇక్కడికే తెచ్చుకోవచ్చు నువ్వు కాశీని కాశీని ఇక్కడికే తెచ్చుకోవచ్చు జస్ట్లేసన్ కాబట్టి ఆ చిన్న కలవల లోపు వాడు తాని ద్వీపముల్లో గోచరించేటువంటి కూడా తానే అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో అది ద్వీపం మనకు తెలుసు కదా జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే కావేరి గోదావరి దక్షిణ అది మధ్య ఏంటయ్యా ఇదంతా కూడా నేను సంకల్పం చెప్తున్నాను ఏమని సంకల్పం చెప్తున్నావు జంబు ద్వీపే ఆ భరత వర్షే భరతఖండే ఏంటి ఇదంతా ఇది ద్వీపాలు కాబట్టి ఖండాలు ద్వీపాలు ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క స్వరూపాలు అంటే లంక భూములు చుట్టూ వాటర్ ఉండి మధ్యలో లంక భూములు అంటారు చూసారా అవి ద్వీపాలు అట్లాగే ఖండాలు కూడా వచ్చాయి సప్త ద్వీపాలు అవే సప్తఖండాలు యూరప్ ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇంకోటర్కాంటిక్ అంటార్కిటిక్ అంటార్కిటిక్ కాబట్టి ఇవన్నీ కూడాను సప్తఖండాలు ఈ ద్వీపాలు ఈ రూపాల్లో ఉండేటువంటి వాడు తానే మీకు డౌట్ వస్తుంది స్వామిజీ ఏమయ్యా శ్రీలంకను ఎందుకు జార్చ జరిగింది కానీ అది అట్లాగే ఉంది శ్రీలంక ద్వీపమే కానీ శ్రీలంక కన్నా ఆస్ట్రేలియా పెద్దది కనుక దాన్ని తీసుకున్నారు అంతే ఇంకేంటి అర్థమవుతుంది ఇది అందులో ఎల్టీటి ఉంది అది అట్లాగే ఇవన్నీ కూడా ద్వీపాలంతా పరమేశ్వరుని స్వరూపాలు సంగమ స్థానాలు కూడా ఇప్పుడు మనం కుంభమేళా ఇదంతా పోతామే సంగమ స్థానాలు అవి ఇప్పుడు అవి ఏంటో తెలుసు సంగమ స్థానాలు అంటే ఒక నది తన చుట్టూ మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఇలా వస్తుంది కదా నది ఇట్లా పోతూ ఉంటది కాని ఎక్కడ పవిత్రం అవుతా తెలుసా పరమాత్మ స్వరూపంగా ఇట్లా వచ్చి ఇదిగో ఇలా తిరిగి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా పోద్ది అంటే ఒకసారి ప్రదర్శన చేసేస్తుంది అది సంగమం ఇది చాలా పరమ పవిత్రం ఎందుకో తెలుసా ఎప్పుడు కిందకపోవడమే కానీ నది వాటర్ ఫైవ్ ఇన్స్టి మళ్ళీ తిరిగి తన చుట్టూ తాను తిరగడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అని అంటే అది కేవలం ఇప్పుడు ఇలా మనం ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి మనం మళ్లీ తిరిగి పరమాత్మ స్వరూపం గంగాధరుడి దగ్గరికి పోవడం దానికి అది సూచికంగా ఉంది కనుక సంగమ స్థానం దీవేశ్వర సంగమ స్థానం అందుకని అవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటిగా చెప్పుకుంటారు ఇక్కడికి మనకు ఐదవ అనుభవం పూర్తి ప్లీజ్ శివా నీవు లేక తనువులు కదలలేవు శివా శివా శివా నీవు లేఖ తనువులు కదలలేవు తరువులకు తెరువు లేదు నీవు లేక తనువులు కదలలేవు నీవు లేక తరువులకు తెరువులేదు వరద నిను చూచి సాగుచు వరద వానలు నిన్ను చూచి సాగుచుండు నమ్మి పడియుంటి నడిపించు నీల కంఠ శివా శివా శివా శివా నమ్మి పడియుంటి నడిపిన్సు నీలక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ ర్షదు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రాహ్మణ సన్ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యా